ప్రార్థిస్తున్నాం పరిశుద్ధులకు తండ్రి కృపామయడా యేసు ప్రభా నీకు ఎంతో వందాలనైనా నినా నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన దేవా నీకేస్తుల స్తోత్రం అయినా నా దేవ నా ప్రభా ఈ ఘర్షణ కాలమంతా ప్రభా మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకలు నిలబెట్టిన ప్రభా దీవారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనిగించడం నీకు ఎంతో వందాలు కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటే మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని సమస్తాన్ని మీరు మాకు అనుగరించినారు ప్రభా నీకు ఎంతో వందలు అర్పించుకుంటున్నామైనా ఇక సాయంకాల సమయంలోనైనా మీ పాదాల దశంతో మేము చేరిం ప్రభావ నా దేవ మీ కృపాసింహాసనాన్ని మేము ఆశ్రయించడం గొప్ప దేవ మీరే మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా జీవితాలు ప్రభావ మీకు అంగీకారంగా ఉండేలాగా సహాయపడమని ప్రార్థిష్టమైనా ప్రతి దశలోనైనా మీ ఎందు భయముతోని వణుకుతోని భయభక్తులు కలిగి జీవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తారు అలాంటి ఆత్మాభిషేకం మాకు అనుగరించినైనా గొప్ప దైవానికి ఎంతో వందాలేశ ఈ ఆరాధన అంతట్లో ప్రవ్వ మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి మీకు పరిశుద్ధ ఆత్మ అభిషేకం మాకు అందరికీ అనుగరించండి పాటల ద్వారా మీరు మహింపందని వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరిచి ప్రతి చోట మీకు మమ్మల్ని సాక్షన పెట్టుకోండి రాని బెడ్డి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా మీ మహిమార్థం మమ్మల్ని నిలబెట్టుకొని మహిమనుందమని ఏసు పరిశుద్ధ నామమును ప్రార్థించున్నాం తండ్రి ఆ మెయిన్ పునరుదాను సయ్యా పునరు దాను సయ్యా మరణ ముగిలచి వ్రతి కించితి వినను మరణ ముగిలచి వ్రతి కించితి వినన్ను స్తు పాడుచు నిన్నే ఘన రాధించదనీలో జీవించు స్థుతి పాడు నిన్నే గణపరచు ఆరాధించదనీలో జీవించు పునరుదానుడ మరణముగిలచీ వ్రతికించి వినన్ను స్థుతి పాడుచు నిన్నీ ఘనపరచు ఆరాధించిద నీలో జీవించు నీ కృప చేత నే నాకు నీరక్షణ వాక్యము కలిగిందని కృప చేతని నాకు నిరక్షణ భాగ్య మొక్కలందని పాడనా వరకు పాడనా నందం నీ ద్వారా కలయిందని నా విమాచి గొడవో నీ వేనని రక్షణ ఆనందం నిన్నే గణపరచుచు ఆరాధించవనీలో జీవించు స్థుతిపాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించద నేను జీవించు నే ముందెన్నాడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే నే ముందెన్నాడు వెళ్ళని తెలియని రయె సే పాన్నిధి తోడునా సే పా సన్నిధి తోడునా వాగ్దానమే నన్ను ఫలపరచేని పరిశుద్ధాత్ముని ద్వారా నడి పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేని స్తుతి పాడుచు నిన్నే ఘనపరచు ఆరాధించరనిలో జీవించు చూ స్థుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు రాధించేదనిలో జీవించు చెరలోనైనా స్థుతి పాడు మరణము వరకు నిన్ను ప్రకటించేదా చరలోనైనా స్థుతి పాడు మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణము కొంత్రంగి పై త్వర గారందగా నిరీక్ష నా కోల్ పోలమేలా పై త్వరగా రాందగా నిరీ కోల్పోకే నా ప్రాణమా స్థుతి పాడుచు నిన్నే ఘనపరచు ఆరాధించేద నీలో జీవించు స్థుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేద నీలో జీవించు పునరుదారుడనాయ్యా పునరుద్ధానుడ నా మరణ ముగిల జీవతికించి వినన్ను మరణ ముగిల జీవ్రతికించి తి వినన్ను స్థుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించగ నీలో జీవించు చూ స్థుతి పాడుచూ నిన్ను ఘనపరచు ఆరాధించేదని జీవించు ప్రజలాడు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ సలాడు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేస్ సిస్టర్ ప్రేసాడు ప్రజలాడు అక్క ప్రేస్త సిస్టర్ వాకింగ్ ఇక్కడ నడిపించండి సిస్టర్ పశుద్రమైన దేతండి నీకు స్థుతుల స్తోత్రాలు ప్రాభా యోగ్యతలను సజీవంగా ఉంచినందుకు నీకు వందలు బాబా మమ్మల్ని అందరినీ సజీవులు ఎక్కువ ఉంచు ప్రభావ ఇక్కడ ఆరాధించుకుని కృపు నచ్చినందుకు నీకు వందాలు ప్రభావ గత కాలం అంత కాచి కాపాడే ప్రభా నాకు మరొక నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి వేసప్రభ ఏ దేనికి పనికిరాని దాని ప్రభ కానీ ప్రభా మీరు నన్ను ఎన్ను ఎన్నుకోని ప్రభా మీ రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలు ఏసు ప్రభ ఏసు ప్రభ ఇదిగో తండ్రి యొక్క పాత్ర నన్ను వాడుకోండి ప్రభ ఇదిగో తండూ ప్రభా ఈ సాయంకాల సమయంలో వాక్యం చెప్తుండగా మీరు మాట్లాడిన ప్రభా మాతో మాట్లాడండి ఆదరించండి కనికరించిన ప్రభా అలాగే తండ్రి మాలో లోపాలు చూపించండి ప్రభా ఇదిగో తండ్రి వేసు ప్రభ నీ వాక్యానికి ఇదిగో తండ్రి విధేది మేము జీవిత కృపను అనుగ్రహించండి సు ప్రభా అలాగే తండ్రి సుప్రభ నీ యొక్క ఆత్మాభిషేకం దించండి సుప్రభా ఇదిగో తండ్రిని ఏం కాదు ప్రభా ఆలోచన తలంపులు తీసి పారండి ప్రభావ మీ ఆలోచన మీ తలంపులతో నా యొక్క స్వరం నా యొక్క మీ యొక్క బూరగా నన్ను వాడుకోండే సుప్రభా ఇదిగో తండేస్రభ నా ఆలోచనతో ఇదిగో తన ఆలోచన తలంపులు కొట్టి పారేసే ప్రభా సమస్త ప్రవర్తన అంతటి నీ అధికారం ఒప్పుకుంటూ ఏసే ఆత్ పశు దినములు అడిగడుకుంటున్నాం ప్రీ తండ్రి ప్రైజులు అడక్క మన ప్రభ ప్రభు అనికరిస్తున్నాము ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే శ్రమలు ఎందుకంటే నేను ఈ అంశం తీసుకుంది ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఈ రోజు మనం ఎక్కడ చూసినా శ్రమలు కష్టాలు అనారోగ్యాలు యుద్ధాలు కరువులు అలాగే పాపాలు కానీ ఎక్కువైపోతున్నాయి ఎక్కడ విన్నా కానీ జీవితాల్లో నెమ్మది లేకుండా జీవిస్తా ఉన్నారు ఎక్కడ చూసినా కలవరం నిరాశ నిస్పృహ కృంగుదలే కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు చూస్తే మనకు కూడా కలవరం వస్తానే ఉంటది దేవుణ్ణి తెలియని వారైతే వీటిని అన్నిటి చూసి భయపడతా ఉంటారు కానీ మనకు తెలుసు ఎందుకంటే అవి అన్ని వస్తాయి అని చెప్పని దేవుడు మనకి ఎప్పుడో చెప్పాడు కాబట్టి మనకి శ్రమలు కష్టాలు తెలియని వాళ్ళైతే ఎందుకు అనుకుంటారు కానీ అలా మనమైతే శ్రమలు వస్తే ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి వేటి వల్ల వచ్చినాయి వీటి వల్ల మనకు దేవుడు ఏం నేర్పిపోతున్నాడు అని మనం అనుకుంటాం మనం ఏమైనా అవిధేత వల్ల వస్తున్నాయా దేని వల్ల వస్తున్నాయి అని చెప్పని మనం అని చెప్పని మనము అనుకుంటాం దేవుడి అందరు నమ్మకం వారు దేవుని గురించి ఎరిగిన వారు అనుకుంటే వాక్యం తెలిసిన వాళ్ళు అనుకుంటారు ఈరోజు ఆయన తెలియని వాళ్ళు ఎంతో మంది కన్నీటి కన్నీటిలో ఉంటున్నారు నిరాశ కృంగుదలతో ఉంటున్నారు కాబట్టి నేను ఈరోజు శ్రమలు ఎందుకు వస్తున్నాయి శ్రమల వల్ల మనకి ఎటువంటి పరిస్థితుల్లో శ్రమలు వచ్చినప్పుడు ఎవరు ఏమీ చేశారు అనేది నేను అంశం చెప్పాలనుకుంటున్నాను మనకైతే తెలుసు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మన పక్కన మనతోనే ఉంటా అన్నాడు ఆయన ఎప్పుడు నేను ఎడవని ఎడబాయనన్నాడు కాబట్టి మన ప్రక్కన ఉంటూ ఉన్నా కానీ మనం శ్రమలకు భయపడతా రోగాలకి వీటన్నిటికి మనం బాధపడతా ఉంటాం భయపడతా ఉంటాం ఆయన మన పక్కన ఉన్నా కానీ భయపడతా ఉన్నామంటే మనము అవిశ్వాసం చూపిస్తున్నాం అర్థం ఎందుకు అవిశ్వాసం చూపిస్తున్నాం ఆయన వాక్యం మనం లేకపోతేనే కదా మనం అవిశ్వాసం వచ్చేది ఆయన మన చుట్టూ ఉన్నా కానీ మనలో మన పక్కన ఉంటానా అని చెప్పి అన్నా మనకి భయం కృంగుదలు వస్తుందంటే మనము దేవుని దేవుని లేదు అవిశ్వాసం చూపిస్తున్నాం ఇలాంటిదే ఒక బైబుల్లో ఒక చోట జరుగుతుంది ఎలాగంటే యేసు ప్రభు వాళ్ళ తోటి ఉంటారు అయినా కానీ ఆ పరిస్థితులు చుట్టుపక్కల ఉన్న జరుగుతున్న పరిస్థితులను చూసి భయపడి వాళ్ళ అవిశ్వాసం చూపిస్తారు మనము లూకాసు వార్త అధ్యాయం లూకాసు వార్త అధ్యాయం ఇరవై రెండో నుండి ఇరవై వరకు చూసుకుంటే నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోన ఎక్కి సరస్సు ఆ ధరకి పోదామని చెప్పగా వారు ఆ దోన తీసి బయలుదేరి వారు వెలుచుండగా ఆయన నిద్రించను అంతలో గాలి వాన సరస్సు మీదకు వచ్చి దోన నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయన లేపిరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనిగి నిమ్మల్లం ఇక్కడ మనం చూసినట్టయితే శిష్యులు ఏసు ప్రభు వారితో పాటు ధోన్లో ఎక్కువ వెళ్తా ఉన్నారు ధోన్లో ఎక్కుతా దోన్ ఏసు ప్రభు దోన్ ఉన్నారు వెళ్తుండగా ఆ పడవలో యేస ప్రభు వారు నిద్రపోతా ఉన్నారు అంతలో గాలివాన ఆ ధోన్లోకి గాలివాన వచ్చే ఆ దోన్లోకి నీళ్ళు నీళ్ళు వచ్చాయని చెప్తుంది మనకి తెలుగులో అయితే గాలివాన్ ఉంది కానీ ఇంగ్లీష్ లో స్ట్రామ్ ఉంది అంటే తుఫాన్ వచ్చిందని చెప్పని అక్కడ ఉంది ఆ ధోని నిన్నం చూసి వాళ్ళు అపాయకర స్థితిలో ఉన్నారని గ్రహించరు ఇక్కడ గమనించినట్లయితే పడవ నడిపే శిష్యులు మనం చూసినట్టయితే వాళ్ళు చేపలు పెట్టేవాళ్ళు అంటే వాళ్ళకి సముద్రంలో పడవ నడపడం మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషులే ఎందుకంటే వాళ్ళ సరస్సు మీదే జీవన విధానం సాగిస్తా చేపలు పట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళకి సముద్రం గురించి మొత్తం తెలుసు వాళ్ళ సముద్ర గురించి అక్కడ ఎలా ఉండిద్ది వాతావరణం అని తెలుసు కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ రోజు వాతావరణం మంచిగా ఉంది వాళ్ళు కొద్దిగా దూరం వెళ్ళాక అక్కడ తుఫాన్ రావడం వచ్చినట్టు మనకు అనిపిస్తుంది ఇరవై వచనం చూసినట్టయితే వాళ్ళు బయలుదేరి ఇరవై ఇరవై వచనం చూసినట్లు అలాగే వాళ్ళు బయలుదేరినప్పుడు అంత బాగానే ఉంటుంది దగ్గర ఉండి దానిలో ఎన్నో సార్లు ప్రయాణించి ఉంటారు మనం ఇరవై ఐదో వచనం చదివినట్లయితే పడవ మీదకి గాలివాన అంటే తుఫాన్ వచ్చినందున ఆ పడవ మునగసాగింది అక్కడ ఉన్న గాలివానికి పడవ వచ్చినందున పడవ మునగసాగింది అక్కడ పడవ గాలివానికి మునగడం వాళ్ళు చూసి బయల్ వాళ్ళు భయపడతారు భయపడి నిద్రపోతున్న ఏసు ప్రభువాన్ని ఇరవై మూడో వచనంలో ఏసు ప్రభు వారిని లేపి ఇరవై లేపి ఇరవై వచనం మనం చూసినట్లయితే ప్రభు ప్రభువ నశించుకోవచ్చున్నాం అని చెప్పి ఆయన లేపారు ఆయన లేచి గాలి వాణిని గాలి నీటి పొంగును గద్దింపుగానే వానికి నిమ్మలమాయను మనం ఇరవై నాలుగు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభు ప్రభు నశించుకోవాలని ఆయన లేపారు ఆయన లేచి గాలి ఈ ఇరవై ఐదు వచ్చిన చూసినట్టయితే అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారిలో అని మతేసు వార్తలు కానీ మనం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో చూసినట్లయితే అందుకు ఆయన అల్ప విసు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని మనతో అన్నారు యేసు ప్రభు వాళ్ళని ఎందుకు అవిశ్వాసులారా అన్నాడు మనం చూసినట్లయితే వారు ఆయనతో పాటు సేవ చేశారు ఆయన పక్కనే ఉన్నారు ఆయన చేసిన కార్యాలను చూశారు ఆయన చనిపోయిన వారిని లేపడం చూశారు కుష్ బాగు చేయడం పక్షవాతం రోగిని బాగు చేయడం ఎన్ని చేయగల అతను బాగు చేయడం చూశాడు అలాగే పేతులు అత్తగారు అనారోగ్యంగా పోయినప్పుడు ఆమెనే బాగు చేశాడు శతాధిపతి దాసుడిని స్వస్థపరిచాడు దేయాల దేయాలను అలగొట్టాడు ఇలా అన్నీ చూశారు ఆయన ఎంత శక్తి కలవాడు ఆయన మాటికి ఎంత శక్తి ఉందో తెలిసిన ఆయన చేసిన కార్యాలు ఆయన చేసిన కార్యాలన్నీ చూసిన వాళ్ళే ఇంత చూసిన వాళ్ళు ఏసు ప్రభు వారు పక్కన ఉంటే వాళ్ళు తుఫాను భయపడుతున్నారు ఆయన ఎందుకు విశ్వాసులైన ఎందుకు అన్నాడంటే మనం చూసినట్లయితే సృష్టిన సృష్టిని కలగజేసిన వాడు ఆయనే ఆ సరస్సును కానీ కలగజేసిన వాడే ఆయనే తుఫాను కలుగజేసిన వాడే ఆయనే మొత్తం ఆయనే కదా నూటి మాటతో సృష్టిని కలగజేసిన వాడే ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు అక్కడ తుఫాన్ వచ్చిందంటే ఆయన తెలియకుండా వచ్చిద్దాం అలా ఏముండదు కదా ఆయన తెలియకుండా ఏమి జరగదు ఆయనకి తెలియకుండా ఏది కలగదు కాబట్టి శిష్యులు సృష్టి సృష్టించిన ఏసు ప్రభువాన్ని పక్కన పెట్టుకొని తుఫాను భయపడుతున్నారు అందుకే ఆయన మీ విశ్వాసం ఎక్కడా అంటున్నారు మరి ఎందుకు భయపడుతున్నారు అని అంటున్నారు ఈరోజు మనం కూడా మన చుట్టూ ఉన్న ఎలాంటి పరిస్థితులను చూసి భయపడుతూ ఉన్నాం ఎలాంటి పరిస్థితులైనా ఏదైనా గాని మన అనారోగ్యం కుటుంబాల్లో గొడవలు ఉద్యోగాలు చేసే చోట యుద్ధాలు ఎన్ని చూసి యుద్ధాలు ఎన్ని చూసి భయపడుతున్నాం ఈరోజు శిష్యుల లాగా మన జీవితంలో ఎన్నో దేవుడి చేత మేలులు పొందుకున్నాం దేవుడి గురించి అన్ని దేవుడు చేత మనం అన్ని పొందుకొని కార్యాలు చూస్తాం ప్రాణపై దేవుడు ఒకప్పుడు ప్రాణపై నుండి కాపాడాడు మనకు అన్ని విషయాలు సాయం చేస్తూనే ఉన్నాడు మనం అన్ని పొందుకున్నాం కానీ ఒక సమస్య రాగానే మనం అవిశ్వాసం చూపిస్తున్నాం మనం ఎందుకు భయపడుతున్నాం మనం ఎందుకు భయపడుతున్నాం అంటే మనం ఆయన మీద తక్కువ నమ్మకం పెట్టుకుంటేనే కదా భయం వచ్చేది నీకు నమ్మకం నీ విశ్వాసం పరిపూ పరిపూర్ణమైతే నీకు నమ్మకం అవిశ్వాసం రాదు కదా ఆయన ఎందు ఆయన ఎందు నమ్మకం ఉంటుంది నా దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా నన్ను కాపా నన్ను కాపాడతాడు ఆయన నాకు సాయం చేస్తాడు అని చెప్పాను కానీ ఈరోజు మనం భయపడుతున్నామంటే మనము ఆయన ఎందు నమ్మకం తక్కువగా ఉందని అర్థం ఈరోజు మనం భయపడే వారిగా ఉండాలా మనం చూసినట్లయితే అన్నిటినీ సృష్టించిన వాడు ఆయనే అని చెప్పినప్పుడు ఈ రోజు ఈ సమస్యలు ఇవి ఆయన అనుమతి లేకుండా మన జీవితంలోకి ఏం కదా ఆయన అనుమతి ఇచ్చకుండా మనం చూస్తే యోగ జీవితంలో కానీ ఆయన అనుమతి ఇచ్చకుండా అపవాది ముట్టలేదు కదా ఎందుకంటే ఆయన మన చుట్టూరు కంచి వేశాడు ఆయన మన కలిగి ఉన్న వాటి చుట్టూరు మన చుట్టూ అన్నిటి చుట్టూ కంచి వేసాడు మనం కంచి వేసినప్పుడు మనకి ఏ అపాయం సంభవించదు ఏ ఎవరు ముట్టలేరు ఏ తెగులు మనం ముట్టలేదు ఏ అపవాది సాతానం కానీ మనల్ని ముట్టలేడు కానీ ఈ రోజు మనకి వస్తున్నాయంటే ఎందుకు మనలో నమ్మకం తక్కువగా ఉంది మనలో అవిశ్వాసం చూపిస్తున్నాము కొన్నిసార్లు మన విశ్వాసాన్ని ఆయన బలపరచడానికి కానీ మనకు వస్తా ఉంటాయి కీర్తనలు ఎనభై తొమ్మిది ఎనిమిది తొమ్మిది చూస్తే యహోవ సైన్యములకు అధిపతి ఉదయవా యోహవ నీ వంటి బలాఢ్యుడు ఎవడు నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగును అణచువాడు నీవే దాని తరంగమును లేపవాడు నీవే వాటిని అణగి నీవే ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ శిష్యులు తుఫాన్ వచ్చినా భయపడుతున్నారు ఏదొచ్చినా కానీ ఆయనే కలు చేస్తారు ఆయన లేపగలుగుతాడు ఆయన అణచివేయగలుగుతాడు ఆయనకు అన్ని సాధ్యమే కదా మనం చూసినట్లయితే ఆయనకి అన్నిటి మీద శక్తి ప్రకృతి ఇప్పుడు ప్రకృతి అన్నిటి మీద ఆయనకి ఆయన ఆయుధులలోనే ఉన్నాయి సముద్ర తరంగాలు అదుపులో ఉంచేవాడు ఆయన ఈ వచనాలు మనం చూసినట్లయితే ఏసు ప్రభు అని అమ్మడించే వారికి శ్రమలు మనం అనుకుంటాం యేస ప్రభు వారు పక్కనున్నారు కదా శ్రమలు వస్తాయా మనం ఆయన తోటి ఉన్నాం కదా ఆయన ఆయన ఎందు విధేయత కలిగి ఉన్నాం కదా ఆయన ఎందు భైభతులు కలిగి ఉన్నామో అని చెప్పి అనుకుంటాం కానీ అనుకున్నప్పుడు మనం శ్రమలు వస్తాయో అనుకున్నాం వస్తాయని మనకు క్వశ్చన్ మార్క్ వేసుకుంటాం అంట శ్రమలు వస్తాయని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు యేసు ప్రభు పక్కన ఉన్నారు ఆయన కానీ తుఫాన్ వచ్చిందా రాలేదా వచ్చింది ఈ వచనంలో ఈ వచనాలు మనం చూసినట్లయితే ఏసు ప్రభు అని అంబడించే శ్రమలు వస్తాయి అలాగా ఇక్కడ ఏసు ప్రభు వారు పక్కనే ఉన్నారు అయినా తుఫాన్ వచ్చిందా మన జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు మన పక్కన దేవుడు లేడు మా నన్ను దేవుడు వదిలేశాడు అనుకుంటామంటా ఒక్కో సందర్భం నేను దేవుడికి ఇంత విదే చూపిస్తున్నా దేవుడికి అన్ని చేస్తున్నా కదా నాకు ఎందుకు ఈ శ్రమలు దేవుడు నన్ను నన్ను వదిలేసిందా ఏం చేస్తాడు నన్ను మనలో కొన్నిసార్లు క్వశ్చన్ మార్క్ వస్తా ఉంటది నాకు దేవుడు శ్రమలు రావు కదా అని చెప్పని విశ్వాసులు కానీ శ్రమ క్వశ్చన్ మార్క్స్ వస్తామంటే కానీ దేవుడు ఎప్పుడు మనల్ని ఎన్నటికిని విడుగుని ఎడబాయని అన్నాడు దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటా అన్నాడు క్రమలు వచ్చినప్పుడు వాటి నుండి భయపడే బయటపడే మార్గంగా చూపిస్తా అన్నాడు కాబట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి మనం భయపడి వెనకడుగు వేసి అవిశ్వాసంలాగా ఉండకూడదు ఆ రోజు అవిశ్వాసం చూపించిన శిష్యులు తర్వాత ఎంత గొప్ప సేవ చేసి ఈ రోజు మనకి విశ్వాసాన్ని మాదిరిగా ఉన్నారు ఆ రోజు ఎంత దేవుడు ఆయన పక్కనున్నా కానీ భయపడ్డారు వాళ్ళు తుఫాన్ చూసి కానీ తర్వాత ఎన్నో ఎన్నో శ్రమ ఎన్నో శ్రమలు గుండా పోయినా కానీ ఆ శ్రమంలో కానీ వాళ్ళు మాదిరిగా మనకి ఈ రోజు విశ్వాసానికి మాదిరిగా ఆ రోజు అవిశ్వాసం అని చెప్పి తర్వాత ఈ రోజు విశ్వాసానికి మాదిరిగా ఉన్నారని చెప్పని యాకో పత్రికలు ఉండింది మనకు అసలు శ్రమలు ఎందుకు వస్తాయి మనకి శ్రమలు అనేక రకాలుగా వస్తాయని తెలుసు ఒకటి అవిధ్య ద్వారా కానీ విశ్వాసానికి పరీక్షగా కానీ దేవుని యొక్క నిమిత్తంగానే శ్రమలు వస్తామంటే ఈ రోజు మనం శ్రమలు కూడా వెళ్ళిన కొంతమందిని చూద్దాం దేవుని ఉద్దేశం ఏందో మామూలుగా ఆమె శ్రమల్లో కూడా మనల్ని ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పేసి ఇజ్రాయల్ ప్రజలను చూద్దాం నిర్గమ కారణంలో అలాగే అలాగే నిర్గమ కారణంలో కూడా ఇజ్రాయల్ని మనం చూస్తాం వారు బానిసత్వంలో ఉన్నవారు వారు ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించిన వారు దేవుడు వారి వారి మురణిని మోసైన పంపిచి అద్భుత కారాలు చేశారు ఆ సూచక్రియలు చేశారు అద్భుతంగా వాడిని ఐగుప్తు బాన్సత్వం నుండి ఇడిపించి బయట తీసుకొచ్చాడు బయటకు వచ్చిన తర్వాత వారికి సముద్రం అడ్డొచ్చు మనము చూసినట్లయితే బయటకు తీసుకొచ్చిన తర్వాత సముద్రం అంటొచ్చింది అలాగే వెనుక నుండి ఫరోసైన వాడిని తరుము వస్తుంది ఆ సమయంలో ఇజ్రాయేల్ ముందున్న సముద్ర సముద్రాన్ని వెనక ఉన్న సైన్యాన్ని చూసి భయపడి మోషంల మీద వాళ్ళందరూ చనుక్కుంటారు ఇది మనం ఎక్కడ చూస్తామంటే నిర్గుమ కారణం పద్నాలుగు అధ్యాయం పది పన్నెండు పది నుండి పన్నెండు వచనాలు చూసినట్టయితే ఫరోజ్ సమీపించుండగా ఇజ్రాయల్ కళ్ళెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చిట్టు చూసి మిక్కిల భయపడి యోహోకు మొరు పెట్టిరి వారు మోషతో ఐగుప్తులు సమాధులు ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతావా మమ్మల్ని ఐగుప్తు నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తు ఐగుప్తులకు దాసులా మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము అరణ్యం మందు చచ్చుట ఐగుప్తులకు దాసులు మేల మేలని చెప్పి ఇక్కడ చూసినట్టయితే ఇజ్రాయెల్ ఫరోస్ అయిన చూసి ఐగుప్తు ఆ ఆహ్రహంతో అన్నారు ఐగుప్తులు మాకు సమాధుల స్థలం లేదని ఇక్కడ తీసుకొచ్చారా మమ్మల్ని ఇక్కడ దాకా చంపడానికి తీసుకొచ్చారా అని చెప్పి కొనుగుతా ఉన్నారు వాళ్ళ మీద దేవుడు చేసిన కార్యాలన్నీ వాళ్ళు మర్చిపోయారు తెగుళ్ళు తెగుళ్ళు రప్పించి వీళ్ళకి వీళ్ళకి వీళ్ళకి తెగుళ్ళ నుండి వీళ్ళని అట్టా కాపాడి వాళ్ళని అందరినీ అట్టా బయటకి తీసుకొచ్చి ఆయన చేసిన కార్యాలన్నీ మర్చిపోయారు ఇక్కడ ఇజ్రాయల్ పరిస్థితి మనం గమనించినట్లయితే ముందు సముద్రం వెనుక సై వెనుక సైన్యం తప్పించుకునే మార్గం చూస్తే తప్పించుకున్న మార్గమే లేదు కానీ ఈ సందర్భాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ముందు సముద్రం వెనుక సైన్యం చూసినట్లయితే సముద్రాన్ని చేసిన కదా సముద్రాన్ని అంటే ఆయన నోటి మాట్టుకొని మనం ఆదికరణ చూస్తాం ముందు సముద్రాన్ని ఉండడానికి కారణం ఎవరు ఆయనే ఎందుకు వాళ్ళు సముద్రం మార్గంలో రావాల్సి వచ్చింది మనం నిర్గమ నిర్గమ కన్నా పదమూడు పదిహేడులో చూస్తే పదిహేడు పద్దెనిమిదిలో మరియు ఫర్వ ప్రజలను పోని ఇక దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తపడి వారు పశ్చాత్తపడి ఐగుప్తునకు తిరిగిపోదుమేమో అనుకొని ఐగుప్తుల దేశమునకు సమీపమై ఆ మార్గమున వారిని నడిపించలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టుదార్యాగు ఎర్ర సముద్రం అరణ్య మార్గమున నడిపించిన ఇజ్రాయేళ్లు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి ఈ వచనం ప్రకారం అయితే ఇజ్రాయల్ యుద్ధాలు చూసి యుద్ధాలు చూసి భయపడి వెనకపోతారేమో అని చెప్పని చుట్టూ దారైన ఎర్ర సముద్ర మార్గంలో నడిపించాడు దేవుడు అంటే ఎర్ర సముద్రం కారణం ఎవరు దేవుడే అలాగే వెనుకున్న సాన్యానికి కారణం ఎవరు దేవుడే ఫర్ ఇజ్రాయల్ తరుగుతూ రావడానికి కారణం ఎవరు మనము పద్నాలుగో అధ్యాయం నిర్గమకాండ పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం చూసినట్టయితే యహోవ ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇజ్రాయేల్ను తరిమిను అట్లు ఇజ్రాయేల్ బలిమి చేత బయలు వెళ్ళుచుండిది యహోవ ఐగుప్తు రాజైన ఫరో హృదయాన్ని కఠినపరచగా అతడు ఇజ్రాయేల్ తరిమిను ఈ వచన ప్రకారం ఫరోహ్ హృదయాన్ని కట్టిన ఎవరు దేవుడు ఇజ్రాయల్ ఫరో ఇజ్రాయల్ ఫరో తరుణ కాను ఎవరు దేవుడు ముందు సముద్రానికి కారణం ఎవరు మనం చూసినట్టే దేవుడే ఎనుక సైన్యానికి అన్నం దేవుడు మరి ఇజ్రాయల్ వాళ్ళకి ఎలా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది మనం మామూలుగా ఒక సామెత ఉండేది ముందు చూస్తే గోయి వెనక చూస్తున్నాయి ఉంటది అలాగే వాళ్ళకి ముందు సముద్రం ఉంది వెనకాల సైన్యం వస్తుంది ఇలాంటి సమయాల్లో మరి ఇజ్రాయల్ ఏం చేయాలి అప్పుడు మోస చెప్తున్నాడు నిర్గమ కన్నం పద్నాలుగు పదమూడు పద్నాలుగులో అందుకు మోస భయపడుకుడి యహోవ లేడు కలగజేయు రక్షణ మీరు ఊరుకు నిలిచి చూడడి మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీద మరి ఎన్నడు చూడరు యహో మీ పక్షను యుద్ధ యుద్ధము చేయను మీరు ఊరికనే ఉండవాలని ప్రజలతో చెప్పాను అందుకు మోసం చెప్తున్నాడు భయపడుకుడి యోహో భయపడకండి యోహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరిక నిల్చుండి చూడండి మీకు నేడు చూసిన ఐగుప్తులను ఇంకా మరి ఎన్నడూ చూడరు యోహో మీ పక్షను యుద్ధం చేయును మరియు ఊరకనే ఉండని ప్రజలతో చెప్పను మనం ఊరక ఉండుడి దేవుడు చేసే కార్యాన్ని చూడమని చెప్తున్నాడు దేవుడు అక్కడ ఇజ్రాయల్ కు చేస్తున్నాడు తన మహిమని ఇక్కడ ఇక్కడ తన మహిమను కనపరుస్తున్నాడు చుట్టూ ప్రజలు ఇజ్రాయల్ ఉంటేనే భయపడేలా దేవుడు చేస్తు అసలు ఎలా చేస్తున్నాడంటే దేవుడు ఇజ్రాయల్ అంటేనే భయపడేలా దేవుడు చేస్తున్నాడు ఇజ్రాయల్ చూస్తేనే ఆయనకు ఒక ఆయనకు ఒక ఉద్దేశం ఉంది మనం ఏం చేయాలన్నా ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ఊరుకు నిల్చుండి చూడాలి దేవుడి ఉద్దేశం ఏంటో మనం గ్రహించగలిగితే గ్రహి గ్రహించాలి గ్రహించకపోతే మనం నిలబడలేము ఇజ్రాయల్ ప్రజల మనం కూడా శ్రమంలో సమస్యలను చూసి భయపడతా ఉంటాం దేవుడిని సంతోషపరచలేకపోతాం కాబట్టి మనం దేవుడి యొక్క ఉద్దేశాన్ని ఆయన ఎప్పుడు సమస్యలు కూడా పోయినా దేవుడు మనకు తోడు ఉంటాం అని చెప్తా ఉన్నాడు ఆ రోజు ఇజ్రాయల్ ప్రజలను వాళ్ళు పోతున్న శ్రమల్లో కూడా ముందు సముద్రం వెనక ఫరోసైను ఆయన కానీ వాళ్ళు బయట బయటికి తీసుకొచ్చి ఎరో సముద్రం దై నేను చేసే కార్యాన్ని చూడమంటున్నాడు ఊరుకు నిలిచి కాబట్టి ఈ రోజు మన జీవితంలో కానీ ఎన్నో శ్రమలు వస్తుంటాయి మనము ఏం చేయలేం దేవుడికే అప్పు చెప్తే ఆయనే మన జీవితంలో సాయం చేస్తాడు అలాగే మనం ఇంకొకరి జీవితం చూసినట్టయితే మనకు తెలుసు యోగు యోగు ఎన్ని శ్రమలు గుండబోయాడు మనకు తెలుసు యోబు గురి యోబు గురించి దేవుడే సాక్షి చెప్తున్నాడు యోగం యోగు ఒకటి ఒకటిలో పూజ చేసే ముందు ఒక మనుషుడున్న అతడు యథార్థవర్తనుడు దేవుని ఎందుకు భయభత్తలు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు యోబు గురించి ఈరోజు మన సాక్ష్యం మన సాక్ష్యం పక్కన విధంగా చెప్పగలుగుతా దేవుడే మనం మన గురించి సాక్ష్యం ఇలా అంతా గొప్ప సాక్ష్యం బలుగుతున్నాడు ఏపు గురించి అతను యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనం విసర్జించిన వాడు అంతేకాకుండా దేవుని ఎందు భయభత్తులు కలిగిన వాడు మనం చూస్తున్నాం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనం గత రెండు వార నుండి దేవుడు అన్నద్వారం అంతా మాట్లాడుతుంది దేవుని అందు భయభతులు కలిగి ఉంటే మనకి ఏముంటది దేవుడు ఏ కార్యాలు చేస్తాడు చెప్పి మాట్లాడుతున్నా అంటే ఇతని జీవితంలో కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అవన్నీ ఆయన జీవితంలో నెరవేరుతానే ఉన్నాయి అతనే ఇంటి అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి ఎంతో సంపద ఎంత పిల్లలు ఎంత మంచిగా ఉంది ఈ స్టోరీ అంత మనం తెలిసింది కాబట్టి నేను మామూలుగా క్లుప్తంగా చెప్తాను యోగ జీవితాన్ని చూసినట్లయితే అతను ఎంతో యాథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని భయభక్తులు కలిగి చెడు తనం వాడు అని చెప్పనేది ఉంటది ఇంకా కిందకు వస్తే వాళ్ళ పిల్లలు దేవుని దేవుని ఎంత పాపం చేసి ఉదయాన్ని దేవుని దూషించడేమో వాని వాడిని పిలువనంపించి వారిని పవిత్ర పరిచి ఉదయాన్ని లేచి వారి ఒక్కొక్క నిమిత్తమే దహన బలు అర్పించవచ్చు మనం దే ఆయన వాళ్ళ పిల్లలు ఒకవేళ ఏమైనా తప్పులు చేస్తుంటారు దేవుని దృష్టిలో ఏమైనా దేవుని ఏమైనా దూషించేమని చెప్పని ప్రతి దినం వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళ నిమిత్తమే దాన ప్రతిరోజు అలాగే అలాగే చేస్తా ఉండేవాడు అనుది అనుదినం బుల్లు అర్పించేవాడు యోబు ప్రతి యోగ ప్రతిరోజు అలా చేసేవాడు ఒకరోజు మనం చూసినట్టయితే ఆరో ఆరో వచనం నుండి చూస్తే ఒకరోజు దేవదూతలు యోహో సన్నిధి వచ్చి దినం ఒకటి ఆ దినమున అపవాది అగ్గువాడు వారితో కలిసి వచ్చను ఇక్కడ అప్పవాది వాళ్ళందరూ దేవుని సన్నిధికి అపవాదిగాని వచ్చాడు ఎందుకు వాడు కానీ అటు తిరుగుతూ ఉంటాడు కదా మన గురించి మనం ఏం చేసేవా అన్ని చెప్తా ఉంటాడు కదా ఏడో వచనం చూస్తే మనకి అసలుకి దేవుడు ఎంత మంచిగా చెప్తున్నాడు యోబు గురించి ఎంత గొప్ప సాక్షి చెప్తున్నాడు యహో యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితవా అని వాడిని అడగా అపవాది భూమి మీద అటు తిరుగుచు అందులో సంచు వచ్చి తిని ఉత్తరం ఇచ్చాను అందుకు యహోవ నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించి తవా అతడు యథార్థవత్తుడు న్యాయవంతుడ దేవుని కలిగి చెవితనం విసర్జించిన వాడు భూమి మీద అతను వంటి వాడెవడనూ లేడు భూమి మీద అతను వంటి వాడు ఎవరు లేడు అంటే ఎంత గొప్ప సాక్ష్యం అతను ఎంత నీతి న్యాయంగా అతను దేవుని ఎందు భయభతులు కలిగి ఉన్నాడో అతను గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అందుకు అపవాది అపవాది ఏవర్గన దేవుని ఎందుకు భయభతులు కలవాడైనా నీవు అతనికి అతని ఇంటి వారికి అతను కలిగిన సంస్థం చుట్టి కంచి కదా నీవు అతను చేసిన పనిని దీవించడం చేతే కదా అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించను అతను అపవాది ఏం చెప్తున్నాడు నువ్వు ఊరికనేమి అతని అతను నిన్ను ఊరికేమి సేవించట్లేదు కదా నువ్వు అతని కలిగి ఉన్న వాటి చుట్టూరు కంచేసావు కదా ఆ దే దీ నువ్వు అతని చేతి పనిని దీవించట చేతే కదా దేశంలో ఆస్తి బహుగా ఇస్తరించి ఉన్నది అంటే అపవాది దేవుని అంటున్నాడు ఒక అతనేమి ఊరికనే నిన్ను సేవించట్లేదు కదా అతని చుట్టూ నువ్వు కంచేసావు కాబట్టి అతన్ని సేవిస్తున్నాడు అతను మంచిగా అన్ని ఇచ్చావు కాబట్టి కదని చెప్పని అపవాది దేవుడి అంటే ఒక విధంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నాడు అయిన నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతన్ని కలిగిన సంస్థను మొత్తినేడలా అతను నీ మొక్క ని దూషించి విడిచునేమా అని చెప్పని యుహోతానుగా యుహో ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ వశంను ఉన్నది అతనికి ఏమో అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాద సెలవి ఇక వాడు సన్నిధి నుండి బయలుదేరి ఇక్కడ మనం చూసినట్టయితే యుహో దేవుణ్ణి రచ్చగొట్టి నీకు యోహు ఓరికినే సేవకుడు అయ్యండి ఓరికిని ఆరాధిస్తాడా ఓరికి నీ ఎందు భయభత్తులు కలిగి ఉన్నాడు అతని చుట్టూ కంచేసావు కదా అందుకే అతను నీ ఎందుకు కలిగి అతను నీ ఎందు మంచిగా ఉన్నాడు ఒకసారి వాటిని తీసి చూడు వాటిని తీసి చూస్తే నేను దూషి ఇచ్చి నీకు దూరంగా ఉంటాడేమో అని చెప్పని చెప్తున్నాడు కానీ ఆ పనిలోచన ఆ పనిలోచనం చూస్తే యో యోగకి కలిగి ఉన్న మీద అతనికి అధికారం ఇస్తాడు అతను ప్రాణం తప్పితే ఎందుకంటే మనం ఈ యోగం చూసి యోగ గ్రంథం చూసినట్టయితే అతను ప్రాణ అన్నిటి మీద అతనికి అధికారం ఇస్తుంది ఆరోగ్యం మీద పిల్లల మీద అతను కలిగి ఉన్న పని వారి మీద అలాగే జంతువుల మీద అన్నిటి మీద అధికారం వస్తుంది కానీ ఒక్క తన ప్రాణం మీదగా అధికారం ఇవ్వడు ఈ రోజు మనం కానీ ఎన్నో శ్రమలు ఎన్నో శ్రమలు చూసి భయపడతా ఉంటున్నాం కానీ దేవుడు మన ప్రాణాన్ని తీయడు ఇక్కడ చూస్తే శ్రమకుండా పానిచ్చాడు కానీ ప్రాణానికైతే ఏం కానిలేదు కదా ప్రాణాన్ని అప్పచప్పలే ఎందుకంటే జీవం ఆయన యహో నరున ఆత్మ యహో దీ మనం చూసినట్టయితే యోహో నరుణ ఆత్మ యోహో పెట్టిన దీపము మనం ఎక్కడ సామెతలను కీర్తనలో కాబట్టి ఆయన పెట్టిన ఆయన దగ్గర వచ్చింది ఆయన జీవం కాబట్టి ఆయన ఆయనకే అధికారం అపవాదికి మన మీద ఎటువంటి అధికారం ఉండదు అతని తర్వాత మనం చూస్తే అతను కొన్ని అన్ని పోగొట్టుకొని కానీ అతను అంటాడు దేవ అతను పట్లన్నీ జించుకొని మోకల్ అంత శ్రమల్లో కానీ దేవుడు ఇచ్చిన దేవుడు తీసుకోలేడు దేవుడికి మహం దేవు మనం లాస్ట్ చూసినట్టయితే పడి సాస్తాంగ నమస్కారం చేసి ఇలా అంటాడు నేను నా తల్లి గర్భం నుండి వచ్చిన దిగ్గంబరి ఈ లోకం నుండి వెళ్ నాకు ఉన్న సమస్తం యుహో ఇచ్చిన యుహో ఇచ్చాడు యుహో తీసుకున్నాడు ఆయన నామం ఒక కలుగును కాక అన్నాడు దేవ అతను ఇన్ని పోగొట్టుకున్నా కానీ దేవుణ్ణి దూషించకుండా ఇన్ని శ్రమలు ఇంత అనుభవించినా కానీ దేవుణ్ణి దూషించకుండా దేవుడిచ్చిండి దేవుడు తీసుకున్నాడు తన భార్య కానీ మనం ఇంకా ముందుకు పోతే తన భార్య కానీ దూషించిద్ది ఇంకా తన ఒంట్లో అయితే కురుపులు వచ్చి ఎవరు దగ్గరికి పోలే కురుపులు ఎంత మనం చూసినట్టయితే కురుపులు వాళ్ళ దగ్గరికి పోతే చీము రక్తము ఎంత భయంకరంగా ఉంటుంది అతను ఆ జీల తట్టుకోలేక దానికి దానికి తోడు ఇంకా పెంకులతో గీకుంటున్నాడు ఎంత భయంకరంగా ఉండదు చీవు రక్తం ఎంత నిశ్వాసన ఎంత శ్రమ ఆ బూడిదలో కూర్చోండి ఎంత శ్రమకుండా పోయిడు అయినా కానీ దేవుని దూషించాల స్నేహితులు కానీ ఎంతో మంది ఎన్నో చూటుపోటు మాట్లాడుతున్నా భార్య అంటున్నా కానీ అతను దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుణ్ణి అందు యథార్థంగా నీతిగా న్యాయంగానే ఉండి ఆరాధిస్తున్నాడు ఆరాధించి ప్రభాన నా జీవితాన్ని మార్చాలని అంటున్నాడే కానీ ఇది ఎందుకు వచ్చింది అని చెప్పని దేవుణ్ణి ప్రశ్నించట్లా దేవం భక్తి తనని ఆయన అంత ఏ విషయంలోనూ పాప ఈ పాపం చేయకుండా దూషించలేదు తన యథార్థ ప్రవర్తన విడిచిపెట్టలేదు అంతేకాకుండా తన నీతిని న్యాయాన్ని వదిలిపెట్టలేదు యోగు భక్తితోనే దేవుణ్ణి ప్రార్థించాడు తన కష్టాలు బాధలు తొలగించమని ఏడుకున్నాడు కానీ దేవుని ఏనాడు దూషించలేదు దేవుడు తర్వాత మనం లాస్ట్ వచ్చిన చూస్తే యోగుని ఆశ్రయిదించి పూర్వం ఉన్న ముందున్న దానికంటే రెండు రెట్లు సం అన్ని రెండు రెండు రెట్లు సంపదను ఇచ్చాడు సంతానం ఇచ్చాడు మనం లాస్ట్ చూసినట్టయితే ఉంటది అతనికి ఏబో నలభై రెండు ఏబో నలభై రెండు నలభై చూస్తే తెమాను ఎలిఫస్ కు షుహి షుహయుడైన బిలోదును నయ నయమాతీయుడైన జోఫన్ను పోయి యోహోవ తమకు ఆజ్ఞాపించినట్టు చేయగా యోహో వారి పక్షను యోబును అంగీకరించను మరి యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యోహోవ అతని క్షేమ స్థితిని మరలా అతని దయచేసింది మరియు యోగును పూర్వ కలిగిన దానికంటే రెండు అధికముగా యోహో అతన్ని దయచేసింది తను ఏదైతే పోగొట్టుకున్నాడో అప్పుడు తనకు మళ్ళీ రెండు అంతలు దేవుడు దయచేసాడు అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లె అంతకు ముందు అతని పరిచయం అయిన వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్న పాలను పుచ్చుకొని అతని మీదకి రప్పించిన సమస్త బాధను కూర్చి ఎంత లేసి దుఃఖములు పొందిత అని అతని కొరకు దుఃఖించు అతను నోదార్చి ఇది కాక తన వరహను ఒక్కొక్కడు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చును ఇక్కడ చూసే తన బంధువులు వస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్డ్ ఐటమ్ ఒక్క గోల్డ్ రింగ్ గోల్డెన్ తీర్చినట్టు మనకు ఇక్కడ పదకొండవ వచనం ఉంటది పన్నెండవ వచనం యోహో యోగును మొదటి ఆశ్రయిస్త మరీ ఎక్కువగా అతను పద్నాలుగు గొర్రెలను ఆరు ఒంటెలను వెయ్యి జాతల ఎడ్లను వెయ్యి అడుగు ఆడుగాడిదలను కలిగిన మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు అతను పదిహేను వచనం చూసినట్టయితే పద్నాలుగు వచనం వాళ్ళ పిల్లల పేర్లు ఉంటాయి పదిహేను వచనంలో యోగు కుమార్తెలంత సౌదర్యవంతలు కనబడలేదు దేశం అంతటా యోగు కుమార్తెలు అంత సౌదర్యవంతులు వారి తండ్రి వారి సోదరులతో పాటు వారి స్వాస్థ్యం ఇచ్చను ఇదంతా యోగ జీవితంలో మనం చూస్తే ఆయన మనకి శ్రమంలో ఎలా జీవించాలి శ్రమలు ఈ రోజు మనం మనం చూసినట్టయితే మనకున్న ఎన్నో పోగొట్టుకుంటాం అనారోగ్యం వచ్చింది ఈ రోజు మనంగా మనకున్న అతనికి ఉన్న అనారోగ్యం చూసి ఎంత భయంకరంగా అనారోగ్యం పుండ్లు కురుపులతోటి అలాగే తన పిల్లలను పోగొట్టుకున్నాడు అలాగే తన ఇండ్లను బాగొట్టు తనకున్న ఆస్తిని పోగొట్టుకున్నాడు అన్ని పోగొట్టుకున్నాడు అయినా కానీ దేవుని ఎందు భయం భక్తితో ఉన్నాడు దేవుడు ఇచ్చిన దేవుడు తీసుకొని అంటున్నాడు అంటే ఈ రోజు మనం యోగ జీవితం నుండి ఏం నేర్చుకోవాలి అతను ఎలాగైతే స్థిరంగా ఉన్నాడో ఆ విధంగా స్థిరంగా శ్రమలు వచ్చిన అతను దేవుడి మీద ఆనుకుని ఉన్నాడు ఈ రోజు మనకు వచ్చిన శ్రమలు వాటి చూడకుండా భయపడకుండా ప్రభు నువ్వే నాకు ఆధారం అని చెప్పండి మనం ఆయన దగ్గర పోతే ఆయన సహాయం ఆయన మనకు సహాయం ఉంటాడు సాయం చేస్తాడు ఖచ్చితంగా సాయం చేస్తాడు యోగ జీవితంలోనే మనం చూస్తున్నాం సాయం చేస్తాడు ఏ స్థితిలో ఉన్నా కానీ మనకు సాయం చేసే దేవుడు శ్రమలు కొన్నిసార్లు అవిధేతను బట్టి కానీ వస్తానే ఉంటాడు నా జీవితంలో అయితే కరోనా అనేది రాకపోయింటే నేనైతే ఖచ్చితంగా దేవుని తెలుసుకునే దాన్ని కాదు ఇంత తొందరగా అంటే నాకు దేవుడికి వచ్చి తెలుసు కానీ ఇంత ఖచ్చితంగా తెలుసుకునే కాదు నాకు ఫస్ట్ వేవ్ కరోనా కరోనా వచ్చినప్పుడైతే అందరూ ఫస్ట్ వేవ్ వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు కానీ నాకైతే కరోనా నేను ఇంట్లోనే ఉంటాను బయటకు కానీ అసలుకి వెళ్ళేదాన్నే కాదు మా పాప బాలపతి హాస్పిటల్ ఉన్నా వచ్చిన తర్వాత మస్ట్ కరోనా అసలు నాకు స్మెల్ తెలియలేదు ఇంకా మా వారితో అంటే ఆయన టెస్ట్ చేపిస్తే అది కరోనా సింటమ్స్ అని చెప్పాను ఇంకా కరోనా అంతకు ముందు నుండి నేను హోమ్ క్వారంటైన్ వెళ్ళా వెళ్ళి ఇంకా దేవుడు తెలుసు అయినాగా నేను ప్రార్థన చేయలా ప్రార్థన చేయకుండా నేను ఇంకా లోకానుసారంగా దేవుడు అసలు దేవుడు ప్రార్థించట్లే నేను సినిమా పాటలు పెట్టుకొని లోకానుసారంగా ఉన్నాను ఒక పక్క బాధ వస్తుంది ఓ పక్కేమో ఈ ఆ ఉండి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఆరు నెలల పాపం ఉంది ఆ పాప నాకు దూరంగా ఉంటుంది ఆమెను ఆమె ఆ పాప నాకు దూరంగా నన్ను చూస్తా ఉండేది నేను ఆ పాపం చూస్తా ఆ పాప ఏమో నా దగ్గరికి రావాలంట అంటా ఉండేది అయినా అసలు ఎంతో కష్టంగా అనిపించేది ఓ పక్క దేవుడు దేవుడు అంటున్నాను ఓ పక్క ఏమో లోకాసారంగా ఉంటున్నాను తర్వాత ఇంకా ఎందుకో నాకు ఒక దినాన్ని అనిపించింది నాకు దేవుడు ఇంత కరోనా వచ్చి ఇంత మంది చచ్చిపోతున్నా కానీ దేవుడు నన్ను సజీవంగా ఉంచుండు ఎందుకు కరోనా వచ్చినా అందరు భయంకరమైన హాస్పిటల్ పోయి ఎంతో పోగొట్టుకున్నారు ఎన్నో డబ్బులు ఎంతో అసలు ఫస్ట్ వేవ్ ఎంత డబ్బులు పెట్టినా కానీ అసలు హోమ్ క్వారంటైన్ తీసుకుపోయి హాస్పిటల్ ఎంతెంతో భయంకరంగా జరుగుతూ ఉండి ఇంత జరుగుతున్నా కానీ ప్రభు అనిపించింది హృదయానికి అనిపిస్తుంది ఘోషిస్తుంది ఇంత జరుగుతుంది దేవుడు కానీ నన్ను మన్నాను కప్పు చెప్పకుండా నన్ను కాపాడండు ఎందుకు కాపాడు నా ఎందుకు ఏముంది అని చెప్పు నేను ప్రశ్నించుకుంటా ఉన్నా ప్రశ్నించుకుంటా ఉంటే ఇంక పాప జీవితం నాకు నేను దేవుని ఎందు నేను దేవుడిని బత బతకాలి ఇన్నాళ్ళు నా కోసం బతకాను ఇంకా కాదు ఎందుకు ఇది దేవుడు పెట్టిన భిక్ష అవును కదా నేను చనిపోయానుంటే నా పిల్లలు అనాథులైపోయేటోళ్ళు ఈరోజు నేను ఉండకపోతే వాళ్ళు అనాథలు అయ్యేటోళ్ళు కానీ ఈ రోజు నా కుటుంబాన్ని నన్నుంచి నా అసలుకి దేవుడు నన్ను అంత ప్రేమించున్నా అని రోజు ఆయన ప్రేమను అర్థం చేసుకున్నా ఎంత గొప్ప కదం చేసే ప్రభు కరోనా వచ్చినా కానీ నువ్వు ఎక్కడికి నన్ను కథలు లేదు ఇంట్లో ఉంట మంచిగా తింటున్నాను మంచిగా ఒక సీరియస్ ఒక సింటమ్ కాలేదు ఓన్లీ స్మెల్ లేదనే కానీ ఒళ్ళు నొప్పులు అనే ఇంకా దేంట్లో ఉండి ఇలా ఇంత మంది ఇంత రోజులు ఉండబోతున్నారు ప్రాబ్బ కానీ నన్ను నా కుటుంబంతో కలిపావు నేను నీకు ఏమి ఇచ్చి రుణం నీ రుణం తీసుకోలే ప్రభావ ఇదిగో తండ్రి ఇంకా నేను ఈ జీవితం నీ కోసం జీవించాలని చెప్పని పాప జీవితాన్ని అసహించుకొని నేను ఇంకా హైదరాబాద్ వచ్చి అమ్మట్లే తీసుకున్నా ఒక వారం రెండు వారం ఒక వారం ఇంకా హైదరాబాద్ రాగానే అనుసరి పేరు పెట్టించుకున్నా పేరు పెట్టించుకున్న తర్వాత మాట్లాడుతున్నారు సి ముద్ర ముద్ర గురించి మాట్లాడుతున్నారు నాకు భయమే ముద్ర గురించి మాట్లాడుతుంటే అది ఆగిపోతుంది తొందర మనం రక్షణ తీసుకోవాలంటే నాకు భయం వేస్తున్నాము ఏంది ఇంకా ఆగిపోతుంది అంట అంటే నాకు అంత వాక్యం లేదు ఆగిపోతుంది అంటున్నారు ముద్ర అంటున్నారు ఏంది అసలు కానీ చెప్పని నేను ఆ రోజు భయపడతా కానీ ఒక అంశం చెప్పాను అన్న పరిశుద్ధాత్మ ఆయన బాప్ తీసు రోజు ఎవరికి బాప్త్యసం తీసుకుంటే వాళ్ళ మీద పరిశుద్ధి ఆత్మహచ్చి వాళ్ళు ఆయన చూసిందంట నేనైతే తర్వాత ఇంక విన్నా తర్వాత ప్రభు నాకైతే నేను బాప్తీసం తీసుకునేటప్పుడు నా మీద నాకు నీ ఆత్మ కొమ్మ నుంచి నువ్వు ఏ విధంగా అయితే బాప్తి తీసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందో ఆ విధంగా నా జీవితంలో కానీ జరగాలి నాకు పరిశుద్ధాత్మ దయచే ప్రభావ నేను రక్షణ తీసుకున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగొచ్చు అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని ముందు నుండి మా మామి మూడు రోజులు ప్రేయర్ పెట్టించుకున్నా ఇంకా ఒప్పుకుంటున్నా ప్రభావ నేను తెలిసి తెలివితే అప్పులు చేస్తున్నాను అసలు నా జీవితంలో ఎన్ని అద్భుతాలు ఎన్ని ఎన్ని శ్రమలు ఒక్కొక్క ఒక్కొక్క నా లైఫ్ లో ఒక్కొక్క అచీవ్మెంట్ అనగా ఒక్కొక్క శ్రమ ఎంత భయంకరమైన శ్రమ ఉందో నాకు ఏది సులభంగా రాదు ఎంత శ్రమ పడిన తర్వాత కన్నీరు విడిచి ఎప్పుడైతే నేను ఆయన సన్నిధి పోతున్నప్పుడు నాకు మా చిన్నపాడు ఉన్నప్పుడు ప్రతి దినం ఒక గండం లాగే ఉండేది ఎందుకంటే ఆమె కడుపులో ఉన్నప్పుడు నీకు గర్భసీ ఇదైంది అంటారు ఒక్కొద్దిసేపుని మీది మీది మ్యాన్ రికం అంటారు ఇలా ఎన్నో శ్రమలు ఒక్కదాన్నే నువ్వు నడిస్తే నీకు ప్రెగ్నెన్సీ అని అంటారు నీకు టెస్ట్లు పంపించాలి టెస్ట్ లెట్టగొస్తూ కట్ ఆఫ్ అని అంటారు ఇట్టగెంతో భయం పెట్టిండ్రు అయినా కానీ దేవుడు నాకు అనిపిస్తుంది అసలుగా తొమ్మిది నెలలు నేను ఎవరు లేకుండా ఒక్కదాని నేను ఒక చిన్న పాపను పెట్టుకొని ఉన్నాను ఆయనేమో ఉదయం ఉదయం అంత పనిచేసేసి ఇంట్లో మాకు అన్ని జరిపించింది అన్న నేను నాకెంపు అడ్రస్ చెప్పింది అంతా చేసేసి పాప నేను స్కూల్లో అంతా చేసిపోయేటోడు మధ్యాహ్నం వెళ్ళి అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చేటోడు అసలు ఒక్కదాన్ని ఎప్పుడు ఉన్నదని కాదు నా అమ్మ మా నాన్న కానీ ఎంత అసలు నన్ను ఒక్కదాన్ని ఎప్పుడు వదిలి కాదు ఎట్టగంటే మా మా వీధి వివరణ చచ్చిపోయినా కానీ ఆ శంఖముతారు కదా ఆ ఊదే సర్దను కానీ నేను భయపడతానని మా అమ్మ మా అమ్మ మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరొకరు అలాంటిది అంత భయం అలాగా ఉన్నా కానీ ఒక్కసారిగా అసలు ఆ పది నెలలు ఎంత కష్టంగా గడిచినీవు నాకైతే దేవుడు ఎంత సహన చేసినో నాకైతే అనిపించింది ఇంత బాగాలేదు ఇటు మా అమ్మ ఇటు మా అత్త ఎవ్వరు లేరు కానీ దేవుడైతే నేను ఆయన్ని ఎరకపోయినా కానీ అన్న నట్ట కంటి పాపలా కాచాడంటే అసలకి గొప్ప కార్యం చేసిండు నేను ఒకసారి మా నాన్న ఫోన్ చేశాను నానా నాకు ఎవరు లేరు ఏంది ఎంత కష్టంగా అనిపిస్తుంది అంటే అమ్మ ఏసుప్రభ మీ నాన్నమ్మ ఆయనకే నువ్వు ప్రార్థన చేసుకున్నాడు మా నాన్నకి అంత వాకింగ్ అని తెలీదు ఏంది ఏసు ప్రభ తండ్రి అని చెప్పాను నాకు అనిపించింది అవును ప్రభా నువ్వే సహాయం దాచేయి అని చెప్పానని ఇంకా తొమ్మిది నెలలు ప్రే చేసుకున్నా నాకు మా ఇంటికి వెళ్ళిన నాకు అసలు మనశ్శాంతి మెంటల్ డిప్రెషన్ ఇంట్లో ఏమో తగాదాలు అన్ని అసలుకి తట్టుకోలేకపోతున్నా ఎన్ని శ్రమలు ఏంది ఏంది ప్రభు ఈ శ్రమలు అని చెప్పాలనుకుంటూ ఉండేదాన్ని లోకంలో ఉండేదాన్ని శ్రమ వస్తే దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళేదాన్ని కానీ దేవుడు ఒక దెబ్బ కొట్టకపోతే నేనైతే ఖచ్చితంగా ఇంత తొందరగా పార్టీస్ తీసుకునేదాన్ని కాదు దెబ్బ కొట్టపోతే ఎవరైనా మనం నేనైతే మాటాను ఎవరైనా విను ఆ రోజు ఆ కరోనా అనేది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కరోనా రాకపోతే నా జీవితం నాకు తెలిసేది కాదు అసలుకి దేవుడు ఎందుకు బతికిచ్చిండా నేను ఈ బతుకు దేవుడి కోసం జీవించాలని చెప్పాను దేవుడి కోసం ఆయన తర్వాత నేను ఇంకా ఈ గ్రూప్ లో వచ్చిన తర్వాత వాక్యాలు ఇంట బలపడతా ఉన్నా అసలు దేశప్రభు ఎందుకు చనిపోయినా నాకు తెలియదు మన పాపల కోసం చనిపోయినాను నాకు తెలియదు తర్వాత ఇంకా నేను రక్షణ తీసుకోవాలి తర్వాత తర్వాత అని చెప్పాను రక్షణ తీసుకొని వార్తలు ఒక్కొక్కటి నాలుగు లోపాలు ఈ రోజుగా నాలుగు లోపాలు ఉన్నాయి కానీ వాటిని ఒక్కొక్కటి సరిదిద్దుకుంటా అధిగు ప్రయత్నిస్తానే ఉన్నా కానీ ఆయనకు వ్యతిరేకంగా ఉండడానికి నేను ప్రయత్నించట్లేదు శ్రమలు వచ్చినా కానీ నువ్వే సహాయం చేయచ్చే నువ్వు సహాయం చేసేవాడు నేను నమ్ముకొని ఉన్నా ప్రభా నిన్ను మైన్ పరచాలి నిన్ను గనపరచాలి ప్రభా ఇది పోతండి ప్రతి ఒక్కటి ప్రభా నీకే చేతి కప్ప అని చెప్పిన ఆయన అందరూ నేను అన్నిటి ఆయన మీద ఆధారపడుతున్నాయి నేను అసలు మనుషులు కానీ ఒకప్పుడు మనుషులను ప్రేమించేది ఆయన్ని కానీ ఈ రోజు మనుషులను ప్రేమించట్లేదు నేను దేవుడికి ఏదైనా నాకు ఏదైనా శ్రమ ఫస్ట్ వెళ్ళి మోగాళ్ళి అర్థం చేసుకొని ఆయనకే చెప్పుకుంటా దేవుడికి తర్వాత ఎవరి కానీ నా మా వారికి తర్వాత మా అమ్మమ్మ నానికి కానీ చెప్తా కానీ ఫస్ట్ అయితే నేను ఆయనకే చెప్తా ఈ రోజు ఈ లోకంలో శ్రమలు ఎన్నో ఎవరు తగ్గ శ్రమలు వాళ్ళకి వస్తున్నాయి ఆ శ్రమలు వచ్చినా కానీ దేవుడు మనకు సహాయం చేసే దేవుడు యోగు జీవితంలో కానీ అతను ఎన్నో బాగొట్టుకున్నాడు అన్ని పోగొట్టుకున్నా ఆయన దేవుని ఎందు విశ్వాసం చూపించుండు ఆ విశ్వాసాన్ని బట్టి అతను దేవుని దూషించలేదు దూషించుకున్న అతను భయభర్తలు కలిగి ఉండేసరికి రెండు నింతలు పొందుకున్నాడు ఈ రోజు శ్రామలు తర్వాత మనం దేవుడు ఎక్కడ ఏంది అని చెప్పుకొని మనం కానీ అనుకుంటూ కానీ దేవుడు నమ్మదగిన ఆయన మాటిస్తే మాట తప్పని దేవుడు ఆయనలో ఆయన పెట్టలు మనల్ని రక్షించుకోకుండా ఆయన ఖచ్చితంగా రక్షించుకున్నాడు కాబట్టి ఆయన మన ఖచ్చితంగా కాపాడతాడు అది కాకుండా నేను ఇంకొకటి నేను ఇంకొకటి తెలుసుకున్నది ఏంటంటే అన్న ఈ మధ్య వాక్యం చెప్తుంటే అపవా నిరాయుధుడైన అవును కదా సైతను సైతన్ యొక్క తలను దేవుడు కొట్టాడు ఆ సిలువులో చిత్త అంటే వాడు అవిటి వాడైనాడు వాడు తలను చెత్త వాడు అవిటి వాడైనాడు కదా అవిటి చూసి భయపడతాం మనం భయపడకూడదు కదా ఉదాహరణకి ఓ పాము చంపుతాం పావును తలను చంపి కొడతాం కొట్టినా అది ఒళ్ళు కలిగిస్తా ఉండిద్ది అలాగే అప్పవాది కానీ ఈ రోజు వాడు ఎన్నో మన చుట్టూ పరిస్థితులు అట్టగా కలిగిస్తా ఉన్నాడు మనం అప్పములు చూసే బతుకుంది బతుకుంది అని చెప్పి అనుకోని కానీ ఏదైనా కొద్దిసేపుకి చని చనిపోయిన తర్వాత కొద్దిసేపు కొట్టుకునేది ఆగిపోతుంది ఈ రోజు అప్పవాది కానీ అట్టగే వాడు ఊపుతుంటే మనం భయపడుతున్నాం కానీ దేవుడు నమ్మదడు అన్నింటి మీద మనం జయమిచ్చి లోకంలో అన్ని శ్రమలు ఆయన పడిన శ్రమల కంటే మనం ఏమెక్కువ శ్రమలు పడలేదు కదా ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు నాకు అనిపిస్తుంది ప్రభా నాకు ఏదైనా కష్టం వచ్చిన తర్వాత ఏదైనా అవమానం వచ్చిన తర్వాత ఏదైనా రోగం వచ్చినా ఏదో వచ్చినా ప్రభా నువ్వు పొందిన అవమానం నేను పొందిన అవమానం ఏం కాదు నువ్వు గొద్దులు గుద్దిచ్చుకున్నావు నువ్వు ఉమ్మేపించుకున్నావు అలాగే నా రో నా రోగాలు నీ మేదే ఏంటి అన్నిటినీ వేసుకున్న నువ్వు నాకోసం ఈ కదా ప్రభా ఈ రక్షణ కాపాడుకోవాలి ప్రభా ఇది పోతండి అక్కడి వరకు నమ్మకంగా జీవించాలి అని చెప్పని ప్రతి అసలకి నా జీవితం అనుకుంటే ఎందుకు ప్రభావం నన్ను ఎందుకు అసలకి సజీవంగా నేను ఏ మాత్రం పనికిరాను కదా నీ సేవలో వాడుకుంటున్నావు ప్రభా ఇదిగో అసలుకి నేను ఉన్న స్థితికి అసలు ఇవన్నీ కదా ప్రభా ఎందుకు ప్రభావ అని చెప్పాను నాకు అన్ను దినం అనిపిస్తుంది ఈ రోజు ఇవన్నీ నా శక్తిని బట్టి నేను ఏం సంపాదించుకునే కదా మాకంటే తెలియకల్ల వాళ్ళు జ్ఞానం కల్లా వాళ్ళు ఎంతో ఉన్నారు అయినా వాళ్ళు అక్కడే ఉండరు కానీ ఈ రోజు మమ్మల్ని నెచ్చించి ఎవరైతే అవమానించడో వాళ్ళు ముందు ఉంచుతున్నాడు ఒక్కొక్కటి ఒక్కొటి జీవితంలో దేవుడు ఎంత ఎంత అవమానాలు ఎంత కష్టాలు దేవుడు అంతకు తగ్గ ఫలాన్ని దేవుడు మాకిస్తానే ఉన్నాడు దేవుడు శ్రమలు వచ్చినప్పుడు దేవుడిని మనం విడిచిపెట్టకూడదు కాబట్టి శ్రమల్లోనే ఆయన మార్గం చూపిస్తా అన్నాడు కాబట్టి ఆయనే నమ్ముకొని ఆయన ఎందుకు భయభద్ర కలిగి జీవిస్తే ఆయన మన జీవితంలో గొప్ప గారలు చేస్తాడు అలాగే సేవ దేవుని నవ నిమిత్తంగా మాకు శ్రమలు వస్తాయి కదా అపోస్తలైన పావులు అపోస్తుల కార్యంలో తొమ్మిది తొమ్మిది పదిహేను పదహారు చూస్తే అపోస్తుల కార్యాల తొమ్మిది పదిహేను పదహారు అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము అన్ని జనులు ఎదుట రాజులు నా నామం భరించుటకు ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపల్ల నేను ఇతనికి చూపుదని అతనితో చెప్పాను ఈ రోజు మనం అనుకుంటాం దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమ ఇక్కడ పౌలు శ్రమ శ్రమలు వస్తే ఎన్ని అనుభవింపాలని చెప్పను దేవుడు అన్నాడు పది పదిహేను పదహారు ఈ రెండు వచనాలు చూసినట్లయితే పౌలు ప్రభు సాధనం అంట అంటే ఒక పాత్ర రీహిత కోసం బాధ అనుభవించిన పౌలు సేవలో మనం చూస్తాం అదొక ఆయన తన తన జీవితంలో ఒక భాగం అనుకున్నాడు ఈ సేవలు గాని దేవుడి సేవ కోసం ఆయన ఎన్నో చేసింది కదా ఆ కొట్టించుకున్న అతను ఆనందం ఎత్తుకోవడం ఆనందం ఆనందించడం నేర్చుకున్నాడు మనం రెండవ తి మోతి ఒకటి పదకొండు చూస్తే ఈ ఆ సువార్త విషయంలో నేను ప్రకటించు వాడును గాను ప్రకటించ వాడును గాను అపోస్తుడును గాను బోధకుడు గాను నిమింపబడితే ఆ హేతు చేతి ఈ శ్రమం అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మదగిన వాడును నమ్మదగిన నమ్మిన వాడిని ఎరుగుదను కనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోవు చున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలను రూఢిగా నమ్ముచున్నాను మనం చూసినట్లయితే పౌలు బాధ ఆ బాధలకు కాను కదా ఆయన ఏసు ప్రభులోకి వచ్చిన తర్వాతే కదా కష్టాలు వచ్చింది ఏసు ప్రభు సువార్త సేవకుడై ఉండడం వల్ల కదా కానీ ఆయన ఏనాడు అనుకోలే ఈ పరిచయం నుండి ఈ శ్రమ నాకు ఎందుకు ఈ పరిచయం నుండి వైద్యులిగి తప్పించుకోదాం అనుకున్నాడా అనుకోలే ఎందుకంటే క్రీస్తును ప్రేమించిండు క్రీస్తు కోసం శ్రమలు బాధలు అనుభవించడానికి సిగ్గుపడలేదు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు అలాగే ఇంకొక వచ్చిన మనం చూసినట్టయితే కులసీలు రాసిన తులసి ఒకటి ఇరవై ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుకున్న శ్రమలు ఎందు సంతోషించుతూ సంగమను ఆయన శరీరం కొరకు పాటలు పడిన పాటల్లో కొదవైన కొవైన వాటి అందు నా వంతు నా శరీరం అందు పరిపూర్ణ సంపూర్ణం చేస్తున్నాను మీ కోసం ఆనందిస్తూ సత్యాన్ని ప్రకటిస్తూ క్రీస్తు కోసం మనుషులను సంపాదిస్తూ సంతోష శరీరం కోసం పడిన పాటలు ఇక్కడ మనం చూసిన చూసినట్టయితే మీకు ఆయన సత్యాన్ని ప్రకటిస్తూ క్రీస్తు క్రీస్తు కోసం మనుషులను సంపాదిస్తూ భూమి క్రీస్తు యొక్క అంటే ఆయన యొక్క సంఘాన్ని ఏర్పరిచి ఆయన యొక్క బిడ్డను ఏర్పరచడానికి పౌలకి ఎన్ని బాధలు వచ్చాయి ఆ బాధలు కానీ తను ఒక హాయిగా ఉన్నాయని బాధలు ఎవరికైనా హాయిగా ఉంటాడు కానీ ఆ బాధలు కానీ హాయిగా ఉన్నాయి ఎందుకు ఇతరుల కోసం తను ఆ శ్రమం పాలు అవుతున్నందుకు అతనికి ఆనందం అంటున్నాడు తను సేవ చేయకపోతే శ్రమ నాకు శ్రమ అంటున్నాడు ఎందుకు అతనికి తెలుసు ఒకవేళ వీళ్ళు సువార్త పర్యటించకపోతే వీళ్ళు నరకన పోతురు వీళ్ళు వీళ్ళు పాపాలు ఒప్పుకోకపోతే వీళ్ళు నరకపోతారు చెప్పి తెలిసి చెప్పకపోతే మనం అయినా కానీ ఆయన ఎన్ని శ్రమలు తగులుతున్నా కానీ ఆయన భయపడలేదు ఎన్ని ఎన్ని ఎంతమంది ఆయన కొడుతున్నా ఎంతమంది ఆయనకి ఇది చేస్తున్న బాధలు పెడుతున్నా కానీ ఆయన ఆ కష్టాల్లోనే ఆ శ్రమల్లోనే ఆనందించడం నేర్చుకున్నాడు ఈ రోజు మనం పోలియక జీవితంలో కానీ మన సేవలో కానీ మనము మన సేవ మన సేవలు ఎన్నో ఉడికి తోడు పాటలు వస్తామంటే ఆయనలాగా మనం కానీ కొన్నిసారి అవమానాలు పొంది కొట్టించుకుంటూ అయినా కానీ ఆయన కాబట్టి మనం కానీ ఆయన యొక్క శ్రమల పాలు పొందుకుంటూ ఆయన ఒక పరిపూర్ణతల ఆనందం ఎత్తుకోవాలి చివరిగా చూసినట్టయితే యాకోబు ఐదు పది పదకొండు నా సహోదరులారా ప్రభు నామ నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవన ఓపికకు మాదిరిగా పెట్టుకోనడు సహించిన వారిని ధనులు అంటున్నాం కదా మీరు యోగు యొక్క సహనం కూర్చుంటు ఆయన ఎంతో జాల్యూ కనకనం గలవాడని మీకు తెలి ఉన్నారు నా సహోదరులారా ప్రభు నామను బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకు ఓపిక మాదిరిగా పెట్టుకో వాళ్ళు పడిన శ్రమలు ఈ రోజు ఏమి శ్రమలు ఎక్కువే మడట్లేదు మంచిగా ఉంటున్నాం మంచిగానే ఉంటున్నాం ఆ రోజు పౌలు ఎంత శ్రమలు అసలకి నాకు అనిపిస్తుంది అన్ని ఎంత కొట్టి అక్కడ పడేసిపోతారు చచ్చిపోయినాన్ని కానీ తిరిగి లేసి మళ్ళీ సేవ చేస్తారు అలాంటి సేవ మనం ఎవరు ఏం చేస్తున్నామా చేయట్లా అటువంటి శ్రమలు ఏమైనా పడుతున్నాం మన శరీరం అంతా ఏం పడట్లా ఆయన పడిన శ్రమలు మనంతా ప్రభు ఎంత శ్రమలో అసలుకి నాకు అనిపిస్తుంది వేసు ప్రభు మన మన కుళ్ళు కుతంతాలు మన మన రోగాలు అన్ని ఆయన మీద ఆయనకు మన రక్షణ ఆయన మన స్థానంలో చనిపోయండి మన స్థానంలో చనిపోయి చనిపోయి మనకు రక్షణ ఇచ్చండి ఈ రోజు మనం ఏం చేస్తున్నాం ఆయన స్థానంలోకి వెళ్తున్నావా ఆయన స్థానంలోకి వెళ్ళి మనం సువార్థ ప్రకటిస్తున్నామా మన దేవుడు ఏ మనము నేను నాకు సువార్థ చేసినట్టయితే మనం దేవుడు ఏం మీరు సర్వలోక సర్వ సృష్టికి వెళ్ళి ప్రకటించండి అని అంటున్నాడు ఎందుకు ఎందుకు సువార్థ ప్రకటించమన్నాడు తెలియపతి జనాలుకి దేవుడి యొక్క ప్రే ఆయన దేవుడి గురించి తెలియకపోతే వాళ్ళు నరకంలో పోతారు దేవుడికి నరకంలో పోవడం ఇష్టమా ఎవరైనా బిడ్డలు నశించుకోవడం దేవుడికి మనకైనా ఇష్టమా ఇష్టం లేదు ఆయనకైనా ఇష్టం లేదు ఆయన అందుకే ఆయన సర్వలోకి సర్వ సృష్టిగా సువార్థ పాటించమన్నారు ఆ రోజు మన స్థానంలో ఆయన చేర్చిపోయింది ఈ రోజు ఆయన స్థానంలో మనం వెళ్ళి మనం సువార్థ ప్రకటిస్తున్నామా ఆయన యొక్క సువార్థలోగా మన శ్రమలు పొందుకోవాలి ఆయన ఒక చెప్తున్న వాక్యం చెప్తుంది ఆయన పడిన పాటల్లో మనం కానీ ఆయన పోలు కానీ ఆనందంగా ఎంచుకున్నాడు ఈ రోజు మనం కానీ ఆనందంగా ఎంచుకోవాలి అంతేకాకుండా సహించిన వాళ్ళు దిన వచ్చున్నాం కదా ఈ శ్రమలు సహించి ఎంతో రేపు మనకు దేవుడు ఇచ్చే క్రీటం ఉంది ఎన్ని శ్రమలనే తక్కువే దేవుడు అసలుకి మనం పోయి వాక్యం చెప్పిన ధనవంతు వచ్చి చనిపోయినప్పుడు దేవదూతులు వచ్చి తీసుకోబోయారు అలాగే మనం ఈ లోకల్ మనకు ఆ యాత్ర ముగించిన తర్వాత మన కోసం దేవదూతులు వచ్చి రాకు కుమారి రా కుమారుడు అని చెప్పాను దేవుడు అని ఎంత సంతోషంగా ఉంటుంది ఎంత ధన్యత కదా ఎందుకు మనకు నిశ్చయిత ఉంటే మన దేవుడి కోసం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆయనే వస్తాడు ఆయన బిడ్డను ఎదుర్కోవడానికి ఆయనే వచ్చి ఆయనే తీసుకుంటాడు కానీ మనం మనం ఆయనకు వ్యతిరేకంగా ఉంటే దృష్టిలో మనం ఏం చేయకుండా మనం భయపడతానే ఉంటాం కాబట్టి ఆయన మన నుండి ఏం ఆశించలేదు మనకు అడిగినవన్నీ అన్ని అన్ని మనకి ఏ సమలని ఏదైనా ఆయన సాయం చేస్తాడు కానీ మనము ఆయన అడిగింది మన దగ్గరుండి ఒకటి అందరూ స్వార్థ అందాలి అందరూ పాప చీకట్లో వెలుగులోకి రావాలి అని చెప్పాలి దేవుడి మీరు యోగు యొక్క సామానం కూర్చి వింటుంది ఆయన ఎంతో జాలీ కొనసా మనం ఎందుకు చెప్పుకున్నట్టు యోగు యొక్క మన జీవిత విధానం చేస్తే ఆయన ఎంతో నీతి మంత్రం ఎంతో గొప్ప సాక్ష్యం దేవుడి కళ్ళునే పొందుకున్నాడు ఆయన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు అనారోగ్యం కానీ భార్యను అబ్బాయిచ్చి సారీ పిల్లలు పోగొట్టుకున్నాడు అన్ని పోగొట్టున్నాడు ఇల్లు పోగొట్టు అన్ని పోగొట్టుకున్నాడు అయినా ఆయన ఆయన ఒక ఆయన ఒక సహనం ఆయన ఎంత సహనంగా ఉన్నాడు ఈరోజు మనం కానీ ఏ శ్రమలు వచ్చినా మనం సహనంగా ఉండాలి యోగుని మాదిరిగా పెట్టుకోమంటున్నారు అక్కడ ఈ ప్రభక్తలు వీళ్ళందరినీ మనకు మాదిరిగా పెట్టుకోవాలి మనకి ఏదైనా శ్రమ వస్తుందా వాళ్ళు ఏ విధంగా ఆ శ్రమలు కొండబోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా సమాధానం పొందుకున్నారు మనకు అన్ని చెప్తుంది కదా బైబుల్ అంటే అదే కదా బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ లివింగ్ ఆన్ ఎర్త్ మనం భూమి మీద ఎలా జీవించాలో మనకు చెప్తూ ఉంటది భూమి మీద ఇదేంట్లో దా మనకి ఏ సమయాన ఎట్లా జీవించాలో ఇదంతా చెప్తూ ఉంటది దీంట్లో మనకి అన్ని నేర్పించిండు దేవుడు ఏది మంచి ఏది చెడు ఏ సమయాన్ని అలా జీవించాలి ఆ నీకు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి నీకు సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ నీకు బాధలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ నీకు నువ్వు ఎలా జీవించాలి నువ్వు పిల్లలన్న పెంచాలి కుటుంబాన్ని అట్ట కట్టుకోవాలి సేవలు అన్ని దేవుడు దీంట్లో మనకు పొందుపరిచిచ్చిండు కాబట్టి మనం ఏంటి ఎందుకు భయపడకూడదు వీళ్ళందరూ మనం ఒక ఒక ఇదని ఒక రోల్ మోడల్ గా మాదిరి అంటే అదే కదా మాదిరి అంటే నేను అదే అనుకుంటున్నాను మరికంటే వాళ్ళని ఒక రోల్ మోడల్ మనం ఉంచుకుంటే మనం ఒక సమ వచ్చినా ఇది వాళ్ళ జీవితంలో ఇలా జరిగింది దేవుడు ఇలా జీవిస్తుండు ఎందుకంటే మనము నమ్మ విశ్వాసం లేకపోతే ఏమి ఏమి నమ్మ ఏమి సాధించడం ఒక అనారోగ్యంగా ఉండకపోతున్నా కానీ ఈరోజు మన భయాన్ని ఎంత చంపేస్తుందో నాకు ఆ రోజు కరోనా వచ్చినప్పుడు నాకేమి లేవు సింటమ్స్ ఒక్క స్మెల్ లేదనే కానీ వీళ్ళందరూ చచ్చిపోతున్నారు ఈరోజు ఇంతమంది చచ్చిపోయింది ఇంతమంది చచ్చిపోయినారు అని చెప్పి ఆ పడినప్పుడు గుండా స్పీడ్ స్పీడ్ గట్ట కొట్టుకుంటుంది అంటే గుండె అయిపోయినట్టు ఎంతో కష్టంగా ఊపిరి పిల్చుకోవడం కష్టంగా అన్నట్టు ఉంటుంది నాకు అనిపిస్తుంది సగం మంది కరోనా వల్ల చనిపోయి ఉంటారు భయంతోనే చనిపోయి ఉంటారు ఏమోని ఈ రోజు మనం భయపడటంలో ఏం జరగదు దేవుణ్ణి శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనము ఆయన ఎందుకు వెళ్ళి ప్రార్థన చేద్దాం ప్రభా ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి నీ అనుమతి లేకుండా ఏమి రావు ఈ శ్రమలు నాకు ఏం పాట నేర్పిస్తున్నావు ప్రభా నాకు చూపి నేర్చుకుంటాను వాటిని అట్టా అధిగమించాలి నాకు శక్తి బలం దేచి ప్రభావ నిన్ను ఎదిరించి నేను ఏం సాధించలేను అవునా కాదు ఆయన దూరంగా ఇప్పుడు శ్రమలు దూరం పోయి నువ్వేం సాధించ మనం ఏం సాధించగలుగుతాం ఏం సాధించలేము ఆయన దగ్గర ఉంటే సాధించగలుగుతాం పెట్టువాడు ఆయన తీసవాడు ఆయన ఏదైనా చేసేవాడు ఆయనే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మనము కూర్చొని అడిగితే దేవుడు ఖచ్చితంగా మన మోకాళ్ళ ప్రార్థన దేవుడు ఇంట ఖచ్చితంగా నా జీవితంలో నాకు అసాధ్యమైన దేవుడు సాధ్యం చూసి ఈ జీవితం ఈ శ్రమలు అనే అంశం గురించి ఎందుకు చెప్పినట్టు ఈ రోజు ఎంతో మంది పోగొట్టుకొని అసలుకి ఏం అర్థం ముందు ఇస్రాయెల్ లాగా ముందు వెనక ముందేమో సముద్రం వెనక ఇజ్రాయల్ ప్రజల్లాగా యోగులాగా అన్ని పోగొట్టుకున్నారు అలాగే సేవులాగానే ఎన్నో ఆట్టుపోట్లేడు ఎదుర్కొంటా ఇలా ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు కానీ ఈ శ్రమలన్నీ దేవుడి ఎందో వస్తాయి కదా దేవుడు అనుమతిపోతే రావు కదా కొన్ని వస్తాయి కొన్ని మన చేతుల్లో తీసుకుంటా వస్తాయి కానీ దేవుని ఎందు ఏది ఇచ్చినా దేవుని ఎందో వస్తుంది దేవుడు మనకి ఏది ఇచ్చినా ఒక శ్రమ నుండి ఒక మనం ఒక మెట్టు ఎదగడానికే వస్తాయి కానీ తగ్గడానికి ఏమి రావు ఎందుకంటే ఆయన ఒక మిడ్ ఎక్కించేటప్పుడు శ్రమలు వస్తాయి పరీక్షలు వస్తాయి కదా ఒక క్లాస్ ప్రమోట్ కావాలంటే ఎగ్జామ్ వేయాలి ఎగ్జామ్ అయ్యాలంటే ఎంత కష్టం ఉన్నా మనం డే నైట్ చదివితేనే కదా తదుపరితే మనం ప్రమోట్ కాలేం కదా ఫెయిల్ అవుతే మళ్ళీ అక్కడే ఉంటాం అలాగే ఇప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వాటిని మనం మనము ఎదుర్కొన్నప్పుడు మనం పాస్ అయితే మనం ఒక క్లాస్ ప్రమోట్ అవుతాం లేకపోతే అక్కడే ఉంటాం అట్ట ఉంటే మనం ఏం చేయగలుగుతాం ఈ రోజు మనం అన్ని పొందుకుంటే సమలం ఈ నాకు అనిపిస్తుంది ఈ శ్రమలుగుండగా పోయా కాబట్టి నాకు అన్ని దేవుడు చిన్న వయసులో చూపించుండు ఒక బిడ్డ పోగొట్టుకుంటే బాధ ఒక ఇల్లు వాకి లేకపోతే ఎంత కష్టంగా ఉంటది ఆ జాబ్ పోతే ఎన్ని అవమానాలు ఇల్లు ఎన్ని పిల్లలు పిల్లలు ఏదైనా పుడితే ఎలా ఉంటది పిల్లలు లేకపోతే ఎలా ఉంటది ఎన్ని శ్రమలుగుండా పోయాను కాబట్టి ఇద్దరు చెప్పగలుగుతున్నా లేకపోతే నేను చెప్పలేను వాళ్ళ బాధ నాకు ఎట్టగా అర్థమవుతుంది నాకు అర్థం కాదు ఆ ఒక్క రోగం ఉండ పోతే అలా ఎంత కష్టంగా ఉంటుంది ఎన్ని పోయాను కాబట్టి దేవుడు నేను ఇతరులు చెప్పి అమ్మ దేవుడు ఈ విధంగా చేయగలుగుతాడు ఈ విధంగా చేయగలుగుతారు అని వాళ్ళు ఎందు దేవుడు ఎందు నమ్మిక ఉంచేలాగా చెప్పగలుగుతున్నా అది నేను పోకపోతే చెప్పలేను ఈ రోజు మనం కానీ కానీ శ్రమలు లేకపోతే నువ్వు దేవుడి యొక్క మహంకరంగా ఎలా వాడబడతావు దేవుడికి నువ్వు మహంకారంగా వాడబాలంటే శ్రమలు రావాలి శ్రమలు సమలు వచ్చినప్పుడే కదా బాధ అనుభవిస్తే నువ్వు అది చెప్పగలుగుతావు ఈ ఈ దీంట్లో ఇది ఉంటది దీంట్లో ఏది ఉంటది అమ్మ ఇట్టా చేయాలి ఇప్పుడు మనము ఒక క్లాస్ ప్రమోట్ అయిన తర్వాత మనకి కింద వాళ్ళకి జూనియర్లు చెప్తాం ఇది ఇట్ట చేయి ఇది ఇట్ట పాస్ అవుతాయి ఇట్టా పాస్ అవుతాం అని చెప్తాం అలాగే ఒకరి పక్కన వాళ్ళకి సమలు మనం ఆల్రెడీ రాసి మనం ఆల్రెడీ పడి ఉంటేనే కదా మనం చెప్పగలుగుతూ కాబట్టి ఈ సమలనేవి మనల్ని మనకి ఎటువంటి వచ్చినా కానీ దేవుడు మనల్ని విడివిడ చేయి వేడబాయుడు ఇజ్రాయల్ ప్రజలు చేయడం లేదు యోబులు చేయడం సేవలో ఉన్నాడు పదమూడు పద్నా పదమూడు నుండి పద్నాలుగు పుస్తకాలు రాసిండు పౌలు దేవుడిని ఫస్ట్ దేవుడి ప్రజలు నిమిషించిన వాడే తిరిగి దేవుడి కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు మనంగానే అటువంటి సేవ చేయాలి ఏ శ్రమైనా ఏదైనా కానీ దేవుడికి భయంకరంగా మనం చేయాలి మనం ఇతరులకి ఆదర్శంగా ఉండాలంటే ఖచ్చితంగా మనకు శ్రమలు రావాలి శ్రమలు రాకపోతే మనం చెప్పలేము ఇతరుల జీవితంలో మనము గొప్ప మనం ఓదార్చలేము అలా ఏమి చేయలేము మనం కాబట్టి చిన్న వాక్యం దేవుడు దించిన కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పశు దేవైన దేవ తండ్రి నీకు స్థుతుల స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి చెప్పిన వాక్యాన్ని ప్రభా మీరు దీవించండి నీరు చేయండి చేసే ఇదిగో తండ్రి నా జీవితంలో ప్రభా కార్యాలు చేసే ప్రభా ఎన్నో శ్రమలు కొన్ని నేను కొన్ని ఉన్నాయి కొన్ని ప్రభా నీ నామం నా అశ్రద్ధ వల్ల నా విధేయత వల్ల కానీ వచ్చినాయి ప్రభా ఇదిగోతండి కానీ ఎప్పుడు కానీ ప్రభ నేను నిన్ను విడిచిన కానీ నువ్వు నన్ను నిడవలేదు ప్రభా ఇదిగోదండీ ప్రతి క్షణాన ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్న ప్రతి శ్రమలో ప్రభా నాకు ఏదో ఒకటి నేర్పిస్తానే వచ్చినావు ప్రభా అవునండి ఏ శ్రమ వచ్చినా నువ్వు ఏదో ఒకటి నేర్పిస్తావు అంటావు ప్రభా అది నేర్చుకునే హృదయం మాకు దయచేదండేస్తావు ప్రభా ఏం నేర్పిస్తున్నావు అని మేము నేర్చుకోవాలి లేదు ప్రభా నిన్ను ఇదిగోతండి దూషించి పక్కకి వెళ్ళకూడదు ప్రభా ఇదిగోతండి ఇంకా నీ దగ్గర ఉండి మేము నేర్చుకోవాలి ప్రభా అటువంటి మా కృపను మాకు దయచేయం లేదు ప్రభా ఇదిగోతండి యోగ్యతలు నన్ను ప్రభా నన్ను ఎన్ను కొన్నందుకు నీకు వందలు ప్రభా మరొకసారి నీకు వందనాలి ప్రభా నాకు మరొక నూతన సంవత్సరం దయా కీట్టించినందుకు వందనాల లేసు ప్రభా ఇదిగోతండి మేము వందలు నీ సేలా వాడబడాలి ప్రభా ఇదిగోతండి ఒక్కొక్కరి జీవితాన్ని మేము ఎంతో సమలుగుండతున్నప్పుడు ఒక్కొక్క జీవితం ద్వారా మాతో మాట్లాడినారు ప్రభా వాళ్ళు మాదిరిగా ఉంచుకోమన్నారు ప్రభా ఇక తండ్రి అవును ప్రభా మా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళని తలుచుకోవాలి ప్రభా ఇక వాళ్ళ జీవితంలో ఏ విధంగా పొందుకున్నారో వాళ్ళు ఏ విధంగా చేశారో మేము తెలుసు మేము అవి చదివి ప్రభా ఎందుకంటే వాక్యం దేవుడే అని అంటే ఆ వాక్యం మీరే ప్రభా మీరే మాట్లాడుతున్నారు ప్రభా ఏ విధంగా ఏం చేయాలో చెప్పని అవుతండి మాకు మేము గ్రహించగలగాలి ప్రభా అటువంటి కృపను దయచేయండి ఏసో ప్రభా ఇదిగోతండి ప్రభా వచ్చింది ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకుని ప్రభా ఎవరే శ్రమలుగుండపోతున్నారో నాకైతే తెలియదు కానీ ప్రభా నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా ఇదిగోతండి ఆ శ్రమ నుండి వాళ్ళు బయటకు తీసుకోరండి ప్రభావ గొప్ప సాక్షులుగా వాళ్ళందరూ నిలబెట్టండి ప్రభా ఇదిగోతండి వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ ఇతరులు ఎవరైతే శ్రమలుగుండపోతున్నారో వాళ్ళకు ఒక ఉదాహరణగా వాళ్ళకి ఒక ఆదర్శంగా ఇదిగోతండి వాళ్ళకు ఒక ఉదాహరణ వాళ్ళకి ధైర్యం చెప్పే వారికి ఉంచండి సో ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రతి ఒక్కరిని ప్రభావ ఏ సమస్యలో నాకు తెలియదు మీ ప్రతి ఒక్క సమస్యల నుండి ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి ప్రభావ కుటుంబంలో ఏ అన్ని తీర్చండి ప్రభావ ప్రతి ఒక్క శ్రమం తీర్చి ఇదిగోతండి ప్రతి ఒక్కరు మీ సేవలో వాడుకోండి ప్రభావ మీరే సహాయం దయచేయమని ఇదిగోతండి వాళ్ళకి నీరు కట్టి ఫలింపజేయమని ఏ సుఖిస్తాం పెట్టి అడిగడుతున్నాం ప్రీతండి రామీ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ రేస్ మన ప్రభువైన ఏసు కిస్తూ తండ్రి కృప కంటికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలు ఉన్న మనందరికీ ఎవరి గురించి అయితే మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామో ఆ యొక్క బాధపడుతున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనకును సదాకాలము తోడైండి మనలందరినీ నడిపించను కాక ఆమె ప్రైజ్లాడందరి